ఆప్యాయ మే వాక్ ప్రాణు శ్రోత్ర అథో సర్వం ంద్రియాణ బ్రహ్మపనిషదం మాహం బ్రహ్మ నిరాకర మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్ మే అస్తు య ఆత్మని నిరే యనిషత్సుధర్మాయ సుతుయ సూ శాంతి శాంతి శాంతి సామవేదంలో ఉండేటువంటి ఎన్నో శాఖలలో ఒకనొక శాఖ ఒక బ్రాంచ్ తలవకార శాఖ అని పేరు ఆ శాఖలో తొమ్మిది అధ్యాయాలున్నాయి ఎనిమిది అధ్యాయాల తర్వాత ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది అంటే వేదం యొక్క స్వరూపం ఎలా ఉంటుందనంటే వేదము మూడు అంశాల్ని బోధిస్తుంది బ్రాహ్మణములు ఆరణ్యకములు ఉపనిషత్తులు బ్రాహ్మణములు అనంటే మంత్రము తదంగీభూతమైనటువంటి కర్మలు అంటే పుత్రకామేష్టి యాగం చేయాలి ఎవరికి పుత్రకామేష్టి యాగం పెళ్లయి ఉండి పిల్లలు కలుగకుండా వాళ్ళు సంతానహీనత ఉంటే వాళ్లు ఈ పుత్రకామేష్టి చెయ్యాలి అర్థమైంది అంటే వాళ్లు కోరుకునే కోరిక సమంజసమై ఉండాలి ఒసగాలి ఇక రెండవ అంశం ఏంటంటే కేవలం కోరుకుంటే సరిపోదు దాన్ని ఆచరించాలి ఆ ఆచరణనే కర్మ అంటారు ఆ కర్మ మంత్రయుక్తమై ఉండాలి కేవలం కర్మని తయారు చేసుకుని సమిధులు పెట్టేసి అలా పోషేస్తూ పోతుంటే సరిపోదు మంత్రయుక్తమై ఉండాలి కాబట్టి బ్రాహ్మణములు అనే అర్థం ఏంటనంటే మంత్రములు ఆ మంత్రముల యుక్తమై చేసేటువంటి కర్మ ఈ రెండింటిని కలిపి బ్రాహ్మణములు అంటారు మంత్రము ప్లస్ కర్మ ఇది రెండింటినీ కలిపితే బ్రాహ్మణములు అంటారు ఆరణ్యకములు అంటే వేదము యొక్క ఇంకొక భాగం రెండో భాగం ఆరణ్యకములు అంటారు అంటే ఆరణ్యకము అనంటే అరణ్యంలో ఉండి ఆ దేవత విశేషమైనటువంటి ఆ శక్తిని ఉపాసన చేస్తారు కాబట్టి ఒక రకంగా ఆరణ్యకములు అనంటే ఉపాసనాది విద్యలు ఆ ఉపాసనల గురించి మనకు ఉపనిషత్తులు కూడా చాలా చెప్తున్నాయి మీరు ఈశావాస్యం వినుంటారు అందులో సూర్యుడి గురించి ఉపాసన చెప్పారు గాయత్రి ఉపాసన చెప్పారు వినుంటారు మీరు సూర్యోపాసన ఎలా ఉంటుందో పూషన్ ఏకర్షే యమ ప్రాజాపత్య ఇవన్నీ మంత్రంలో మీరు చూసుంటారు అలాగనే ప్రతి వేదానికి కూడా బ్రాహ్మణములు అనేటువంటిది ఒక పోర్షన్ ఆరణ్యకములు అనేటువంటిది ఇంకొక పోర్షన్ అంటే బ్రాహ్మణములు అనంటే కర్మ మంత్రముల యుక్తమై ఉండేది ఆరణ్యకములు అంటే ఉపాసనలు ఉపాసన అంటే అర్థమేంటంటే సింపుల్ థింగ్ ఏం లేదు ఉపాసన అనంటే దని ధ్యానం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంటే ఒక దేవతా శక్తిని మనకు ఉపనిషత్ మనకు వేదం వివరిస్తుంది ఈ శక్తితో ఈ దేవత ప్రకాశిస్తూ ఉందని ఆ శక్తిని దేవతలకు రూపం లేదని శక్తులే దేవతలు రూపాలు లేవు విష్ణు అనంటే మనం నాలుగు చేతులు పెట్టుకు చూస్తాం అవేం రూపం ఊరికినా అదొక భావన మాత్రమే యథార్థానికి శక్తిమత్ ఏవ దైవం ద్యోతనాత్మకత్వాత్ దేవ అంటే ప్రకాశించేవాళ్లు శక్తితో వాళ్లు ప్రకాశించేవాళ్లే కానీ రూపంతో పదార్థంతో ప్రకాశించేవాళ్లు కాదు కాబట్టి ఉపనిష వేదనలో చెప్పబడ్డటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడు వరుణుడు అగ్ని అనిలుడు అనలుడు యముడు ప్రజాపతి వీళ్ళందరూ వీళ్ళందరికీ ఏంటంటే మనకు సినిమాల్లోనో లేకపోతే పుస్తకాల్లోనో లేకపోతే దీంట్లోనో కిరీటాలు పెట్టి మీసాలు పెట్టి బొట్లు పెట్టి లేకపోతే వాళ్ళకి ఈవెన్ని పెట్టి ఏవో ఆయుధాలు ఇచ్చి అన్ని చూపిస్తారు బట్ ఇవి మనకు తెలియచెప్పడం కోసం చిత్రీకరించినటువంటి ఒక భావన కానీ దేవతలకి ఎక్కడా రూపం లేదు దేవతలంటే ఎవరు ద్యోతనాత్మకత్వాత్ దేవ ప్రకాశించే వాళ్లే దైవము శక్తిమద్పాలి అర్థమైందండి శివుడు అనంటే రూపం లేదు విష్ణు అంటే రూపం లేదు కాని మనకు రూపాన్ని అక్కడ మనకు ఆరాధనకు వీలుగా మనం రిలేట్ అవ్వడానికి వీలుగా ఒక రూపాన్ని ఇచ్చారు ఏమంటే రూపం లేనప్పుడు ఇవ్వడం తప్పు కాదా తప్పెలా అవుతుంది రూపం లేనప్పుడు రూపాన్ని ఇవ్వడం తప్పు కాదా తప్పు కాదు ఎందుకు తప్పు కాదు అనంటే మన మనస్సుకి మన బుద్ధికి మన యొక్క భావానికి ఒక రూపం ఉంటేనే ఒక భావం ఉంటేనే మనం గుర్తించగలం గుర్తింపు చేయడానికి ఆ రూపాన్ని ఇచ్చారు ఒకసారి గుర్తించిన తర్వాత ఇక రూపంతో పని గుర్తించిన తర్వాత రూపంతో పని ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అని నేర్పారు మనకు అసలు ఏకే యాపిల్ కి సంబంధం ఏంటి చెప్పండి పిల్లలకి నేర్పుతారు ఏబీసీలు నేర్పుతారు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సీ ఫర్ క్యాట్ అసలు సీకి క్యాట్ కి సంబంధం ఏంటి బీ కి బ్యాట్ కి సంబంధం ఏంటి ఏకే యాపిల్ కి సంబంధం ఏంటి చెప్పండి సంబంధం లేదు కాని ఆ ఏ అనే అక్షరాన్ని వాడికి చెప్పాలి అని అంటే వాడికి తెలుసున్నటువంటి ఒక పదార్థాన్ని చూపించి ఇదిగో ఏ అంటే ఏం తెలుసా యాపిల్ అంటే ఎప్పుడైనా వాడికి ఏ అనేది గుర్తుకు రావాలి అంటే యాపిల్ గుర్తుంచుకుంటే ఏ గుర్తుకు వచ్చేస్తుంది అంటే కొండ గుర్తు అంటారు దాన్ని అలాగనే దేవతలకు కూడా శక్తిమత్ రూపాలే వాళ్ళు కానీ పదార్థజాతమైనటువంటి శరీరము మాంసము ఎముకలు మనలాగిలా ఎముకలు శరీరం చేతులు కాళ్ళు ఇలా ముక్కు కళ్ళు ఇలా ఉంటాయనుకోకండి ఇది మాంస వికారం ఇది మాంసపిండం ఇది ఈ పిండం దేవతలకు ఉండవు కాబట్టి వాళ్లకి దేహాలు లేవు దేహదారులు కాదు దేవతలు శక్తిమత్ రూపాలు ఆ శక్తిని మనకు వేదం ఏమంటుందంటే ఆ శక్తిని మనం అనుసంధానం చేస్తూ లోపల మన మనస్సు శరీరాన్నంతా కూడా పక్కకు పెట్టి శారీరకమైనటువంటి ఆ దేహ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్పర్శను పక్కకు పెట్టి ఆ శక్తిని ఉపాసన చేస్తే ఉపాసన అంటే ఉపా అంటే దగ్గరగా సమీపే ఆస్తే ఎవడైతే ఆ శక్తిని తనలో ఆరోపించుకుని ఆ శక్తిలో తాను లీనమై ఏకమై దాన్ని ఉపాసన చేస్తారో దాంతో ముడిపడి ఉంటారో దీర్ఘకాలం ముడిపడగా ముడిపడగా ముడిపడగా ముడిపడగా ఏమవుతుంది యో సతద్భవతి అంటే ఎలాగైతే గుడ్డుని కోడి పొదగి పొదిగి పొదిగి పొదిగి పొదిగి పొదిగి అది గుడ్డు పగిలు అక్కడి కోడి పిల్ల బయటకు వస్తుంది అలాగనే ఈ ఉపాసనలో కూడా ఒక రకంగా మనం ఆ దేవతా శక్తిని ఆ శక్తి తత్వాన్ని మనం అలాగా ఉపాసన చేయగా ఉపాసన చేయగా ఉపాసన చేయగా ఆ శక్తి స్వరూపం ఏదైతే ఉందో అది మనల్ని తనలో ఏకం చేసుకుంటుంది గుర్తుపెట్టుకోండి కానీ అది గొప్పే కదండి ఒక రకంగా కర్మల కంటే ఉపాసన గొప్ప ఎందుకనంటే కర్మ అనంటే మనం ఒక యజ్ఞం చేస్తాం లేదా ఒక అనుష్ఠానం చేస్తాం మంత్రం చెప్పి ఒక కర్మ చేస్తాం దానివల్ల ఫలితం వస్తుంది అంటే ఫలితమిచ్చే దైవము వేరు ఫలితాన్ని పొందే జీవుడు వేరు కర్మల్లో ఉపాసన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది తెలుసండి కర్మలు ఉండవు నేనే ఆ శక్తిమద్ రూపాన్ని ఆ దైవాన్ని ఉపాసన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఏమవుతున్నానంటే ఆ దైవమే నాలో లీనమవుతుంది నేనే ఆ దైవమై లీనమై ఉంటాను ఇలాగా ఉపాసన వల్ల ఈ సౌలభ్యం ఉంది కాని ఇది కర్మ కదా కూడా చెయ్యబడ్డది కదా కాబట్టి ఈ ఉపాసన కూడా అంతరించే తనలో కూడా దైవత్వం మెల్లమెల్లగా కోల్పోతాడు ఆ సిద్ధులు కాని ఉపాసనలు కాని ఆ ఉపాస దేవత యొక్క శక్తి కానీ మెల్లమెల్లగా కోల్పోతారు ఎలాగా గ్యాస్ బండలో గ్యాస్ అయిపోయిందనుకోండి అలా పోయి వెలుగుతూ ఉంటుంది బాగా హైలో పెట్టి విలుగిస్తుంటాం మనకు తెలియదు సిలిండర్ లో గ్యాస్ అయిపోయిందని కానీ ఆ గ్యాస్ అయిపోయే అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెలుగుతూ మొత్తం ఆరిపోతుంది అలాగనే లోపల ఆ ఉపాసకుడు ఎంత శక్తిని జాగృతం చేసుకున్నాడో ఆ శక్తికి కొంత కొలత ఉంటుంది ప్రతి శక్తికి కొలత ఉంటుంది ఆ కొలత తగ్గే కొద్దీ కూడా ఆ ఉపాసనా బలం తగ్గి క్షీణించి ఆ ఉపాస్య దేవత యొక్క శక్తి కూడా మెల్లమెల్లగా అంతరించిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ వేదంలో ఏదైతే బ్రాహ్మణములు అని కర్మలని మంత్రాలని చెప్పారో ఆరణ్యకములు అని ఉపాసనలు చెప్పారో ఈ బ్రాహ్మణములు ఆరణ్యకములు ఇవి రెండూ కూడా వేదానికి పూర్వభాగంగా చెప్పబడ్డాయి అయితే కర్మల కంటే ఉపాసనలు కొద్దిగా గొప్పది మెరుగైందే కర్మల కంటే ఉపాసన మెరుగైనదే కాని ఉపాసన కూడా తాత్కాలికమే శాశ్వతమేం కాదు కర్మల కంటే ఉపాసన దీర్ఘకాలమేమో కాని శాశ్వతం కాదు ఉండిపోదు అయితే ఇప్పుడు నాకొక భావన కలిగింది నేను ఎల్లప్పుడూ ఆ శక్తిమత్తత్వమై ఉండాలి అనంటే ఏం చేయాలి అది కర్మ వల్ల పొందబడేది కాదు ఉపాసన వల్ల పొందబడేది కాదు శుద్ధమైన అంతఃకరణలో ప్రతిబింబించే ఆ చైతన్యాన్ని గుర్తించిన వాడికి మాత్రమే ఆ ఎరుకలో నిలబడగలిగే స్థితి కలుగుతుంది కాబట్టి జ్ఞానం వల్ల మాత్రమే పొందబడుతుంది అందుకనే నర్మణ ప్రజయా ధనే న త్యాగే న ఏకే వేదమంత్రం చెప్తుంది కాబట్టి కర్మల వల్ల ఉపాసనల వల్ల వీటి వల్ల నువ్వు మోక్షాన్ని పొందలేవు మోక్షము అనంటే ఆ ఆ స్వస్వరూప అనుసంధాన స్థితిని మోక్షము అని అంటారు ఎక్కడికో ఎగిరిపోవడం కాదు మోక్షమంటే ఏదో అయిపోవడం కాదు మోక్షమంటే కానివి లేనివి పోనివిని నెత్తినేసుకుని కెలుక్కుంటూ కూర్చున్నాను అవన్నీ తొలగించి నా నిజ స్థితిలో నా యథార్థ స్థితిలో నా స్వరూప స్థితిలో నేను నిలబడి ఉండగలగడమే నిర్వాణము మోక్షము కాబట్టి నా స్వరూప స్థితిని నా యథార్థ స్థితిని నాకు తెలియజేసేదే ఉపనిషత్తులు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణములు అంటే నాలో కలిగిన కోరికను నెరవేర్చుకునే కర్మలు మంత్రములు వీటిని బ్రాహ్మణములు అంటారు ఆరణ్యకములు అనంటే అరణ్యానికి వెళ్లి నాకు కేవలం ఈ తాత్కాలికమైన ఫలం కాదు నాకు దేవతా శక్తే కావాలనుకుని చేసే ఉపాసన ఇక ఉపనిషత్తులు అనంటే నాకు దేవతా శక్తి అక్కర్లేదు నేను దైవత్వాన్నే పరిపూర్ణంగా పొందిన యొక్క యథార్థ స్థితిలో నిలబడగలగాలి అది ఉపనిషత్ అంటే ఒకటి ఒకదానికంటే ఇంకొకటి బెటర్మెంట్ ఒకదానికంటే ఇంకొకటి క్లారిటీ ఇస్తూ పోతుంటుంది అయితే ఈ ఉపనిషత్ విద్య ఏదైతే ఉందో ఆ విద్యని రకరకాల పేర్లతో పిలిచారు దాన్ని మోక్ష విద్య అన్నారు నిర్వాణ విద్య అన్నారు అర్థమైందా నిశ్రేయస విద్య అన్నారు ఇంకా చెప్పాలి ఏనంటే దాన్ని బ్రహ్మ విద్య అన్నారు ఆత్మవిద్య అన్నారు దాన్నే పూర్ణ విద్య అన్నారు అంటే ఇట్ ఈస్ కంప్లీట్ అంటే ఏది పొందితే ఎక్కడికి చేరుకుంటే మనిషి ఏది పొందితే ఇక పొందడానికి ఏది శేషము లేదో ఆ పరిపూర్ణత్వాన్నిస్తుంది ఈ ఉపనిషత్తు అటువంటి వేదంలో అంతిమ భాగమైనటువంటి ఉపనిషత్తులు చివర పెట్టారు వేదానికి చివరిన పెట్టారు మొట్టమొదట కర్మ తరువాత ఉపాసన చివరగా ఏమొస్తుంది ఉపనిషత్తులు అందుకనే వేదానికి చివరన పెట్టారు కాబట్టి వేదానాం అంతహ వేదాంత అందుకే దీనికి పేరు వేదాంతము అని పేరొచ్చింది అందుకనే కృష్ణుడు కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అందుకని పురాణాలు మనకు వేదంలో లాగా కర్మల వరకెళ్తుంది ఉపాసనల వరకెళ్తుందే కాని మోక్షాన్నిచ్చేటువంటి ఆత్మజ్ఞాన నిష్టను పురాణాలు కలిగించలేవు తెలియజేసే ప్రయత్నాలు చేస్తాయవి బట్ పురాణాలు ఎంతవరకు వెళతాయనంటే భగవంతుడు వాడి పట్ల నమ్మకము వాడి పట్ల శ్రద్ద వాడిని ఆరాధించడం వాణ్ణి పూజించడం వాణ్ణి సేవించడం సద్భక్తిని పెంచుకోవడం సదాచారాన్ని అలవరుచుకోవడం ఇవన్నీ నేర్పుతాయి పురాణాలు అంతవరకే వెళతాయి దానికంటే ముందుకి వెళ్లలేవు కాని ఉపనిషత్తులకి సరిసమానమైన విద్య ఈ లోకంలో ఏదీ లేదు పంథ అయనాయ విద్యతే ఆ స్థితిని పొందడానికి ఆ ఆత్మ ఆత్మజ్ఞాన నిష్టను పొందడానికి లోకంలో ఉపనిషత్తులు ఒక్కటే మార్గము అయితేనండి ఈ ఉపనిషత్తులు నా నేను బజార్లో బుక్స్ దొరికితే కొనుక్కొని చదువుకుంటానండి నీ అంతటి నువ్వు చదువుకుంటే ఉపనిషత్తులనేవి నీకు కలగవు నీకు రాదు కాబట్టి ఎవరు కావాలి దీనికి గురువు కావాలి గుడ్డు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టామనుకోండి కోడిపిల్ల అవుతుందా మనం రోజు ఇలా చేతిలో పెట్టుకుని మనం పొదిగామనుకోండి ఇలాగా అవుతుందా నో ఆ గుడ్డుని మీరు ఏం చేసినా కోడిపిల్ల అవ్వదు ఆ గుడ్డుని ఏం చేయాలి కోడి చెప్తే అది పొదిగితే ఇల్లవుతుంది అలాగనే మనం గ్రంథాలు పట్టుకొచ్చి మనం ఏం చదువుకున్నా అది గ్రంధులు ఏవి వేడవు లోపల ఇంకా గ్రంథులు అలానే ఉంటాయి కాబట్టి ఆ గ్రంథులన్నింటినీ కూడా విడగొట్టేటువంటిది ఉపనిషత్తులే అయినా ఆ ఉపనిషత్తుల్ని గురుముఖత శ్రవణం చేయాలి అందుకనే ఆత్మా వారే ద్రష్టవ్యోతవ్య మవ్య నిధిధ్యాసితవ్యని ఉపనిషత్తులో ఒక విధి అంటే యదార్థాన్ని గుర్తించాలి అనంటే ఆ యదార్థాన్ని తెలియజెప్పే గురువుని ఆశ్రయించాలి సద్గురువుని ఆశ్రయించాలి కాబట్టి ఇక్కడ మనకు ఈ ఉపనిషత్తులనేటువంటి అంశంలో మనకు పది ఉపనిషత్తులు చెప్పుకున్నాం ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య ఐతరేయ తైతరేయ ఛాందోగ్య బృహదారణ్యకమనేటువంటి పది ఉపనిషత్తులు ఉన్నాయి మేజర్ ఉపనిషత్ అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నవి ఇంకా చెప్పాలంటే వెయ్యి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అన్నిట్లో కల్లా ఈ పది ఉపనిషత్తులు సరిగ్గా అధ్యయనం చేయగలిగితే వీటిని సాంప్రదాయమైనటువంటి రీతిలో గురువు సన్నిధిలో కూర్చుని సాంప్రదాయమైన పద్ధతిలో ఈ ఉపనిషత్తుల్ని కనుక అధ్యయనం చేయగలిగితే చాలు వాడికి వాడి యొక్క వాస్తవ స్థితి వాడికి అర్థమైపోతుంది గురువు శుభ్రంగా రాయిని ఎలా చెక్కాలో చెక్కి ఏం చేస్తాడు శిల్పంగా మారుస్తాడు అర్థమైందే కారణమేంటి ఈ ఉపనిషత్తుల యొక్క ప్రాచుర్యం అలాంటిది దీని యొక్క గొప్పతనం అలాంటి ఇది గురువు యొక్క గొప్పతనం అని మీరు అనుకున్నా గురువుకి వాళ్ల గురువు యొక్క గొప్పతనం అని వాడు అనుకుంటాడు వాళ్ళ గురువు ఏమనుకుంటాడు అవ్వో మా గురువు గొప్పతనం కాబట్టి ఇది వ్యక్తుల గొప్పతనం కాదు ఇది వ్యవస్థ యొక్క గొప్పతనం మన ఋషులు ఏర్పరిచినటువంటి ఈ పరంపర ఈ వ్యవస్థల యొక్క గొప్పతనం ఇది అంటే ఈ ఉపనిషత్ సిద్ధాంతం యొక్క గొప్పతనమే కానీ వ్యక్తి యొక్క గొప్పతనం కాదు కాబట్టి ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ఉపనిషత్ అనేటువంటిది సామవేదంలోకి వస్తుంది సామవేదంలో ఎన్నో శాఖలున్నాయి ఆ శాఖల్లో తలవకార శాఖ ఈ శాఖకు పేరు అంటే సామవేదం అనేది ఒక చెట్టు అనుకోండి దాంట్లో ఎన్నో శాఖలుంటాయి బ్రాంచెస్ ఉంటాయి ఆ బ్రాంచెస్ లో ఇది తలవకార శాఖ ఆ శాఖకు ఒక పేరు ఆ శాఖలో తొమ్మిది అధ్యాయాలున్నాయి అంటే ఒక శాఖకి ఎన్నో చిగుర్లు ఆకులు ఇన్ని ఉంటాయి కదా అలాగ తొమ్మిది అధ్యాయాలున్నాయి ఆ తొమ్మిది అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం నుండి ఎనిమిదో అధ్యాయం వరకు ఏమేం చెప్పారు తెలుసండి ప్రాణోపాసన గురించి చెప్పారు ఇక్కడ ఈ తలవకార శాఖలో హేనోపనిషత్తు ప్రారంభమవ్వడానికి ముందు వరకు ప్రాణోపాసన గురించి చెప్పారు గాయత్ర సామ విషయాల గురించి చెప్పారు అంటే సామంలో ఉన్నటువంటి గాయత్రి అనేటువంటి ఛందస్సులు ఉన్నాయో గాయత్రీ సామములు వాటి గురించి కూడా వివరణించుకుంటూ వెళ్లారు అంటే కర్మలు ఉపాసనలు వాటి గురించి చెప్పుకుంటూ ఈ ఎనిమిదో అధ్యాయం పూర్తవుతుంది ఇక తొమ్మిదో అధ్యాయం ప్రారంభంలోనే ఉపనిషత్తు ప్రారంభమవుతుంది అంటే మోక్ష విద్య బ్రహ్మవిద్య ఆ విద్య ప్రారంభమవ్వడమే శిష్యుడితో ప్రారంభమవుతుంది ఏమిటి అని అడిగితే ఆ శిష్యుడి యొక్క ప్రశ్న అంత గొప్పగా ఉంది కేనేషితం ప్రేషితం మనహాపతీ ఆ కేన అనే శబ్దంతో ప్రారంభమైంది కదా అందుకని నేనికి పేరు కేనోపనిషత్తు అని పెట్టారు సామవేదాంతర్గత తలవకారీయ శాఖ కేనోపనిషత్తి సామవేదంలో తలవకార్య శాఖ దాంట్లో వచ్చేటువంటి కేనోపనిషత్తు అనమాట ఈ ఉపనిషత్తు కాబట్టి ఈ ఉపనిషత్తు మొత్తం నాలుగు ఖండాలుగా ఉంది ప్రథమ ఖండం ద్వితీయ ఖండం తృతీయ ఖండం చతుర్ద ఖండం ఈ నాలుగు ఖండాల్లో ప్రథమ ఖండం తొమ్మిది మంత్రాలు ద్వితీయ ఖండం పన్నెండు మంత్రాలు తృతీయ ఖండం ఆరు మంత్రాలు ఐదు మంత్రాలు ఉంటాయి చతుర్ద ఖండం మళ్లీ మంత్రాలు సో ఇలా వర్సగా మొత్తం ముప్పై మంత్రాలు నాలుగు ఖండాలకి ముప్పై మంత్రాలు మనమిప్పుడు ప్రథమఖండాన్ని చూడబోతున్నాం ఆ ప్రథమ ఖండంలో మొట్టమొదటి మంత్రం అయితే శంకరాచారులు వారు పది ఉపనిషత్తులకి భాష్యం రాశారు సాంప్రదాయమైనటువంటి సిద్దాంతాన్ని సనాతనమైనటువంటి సిద్దాంతాన్ని చక్కగా పది ఉపనిషత్తులకి ఆయన అందించారు భగవద్గీతకి ఇచ్చారు బ్రహ్మసూత్రాలకి ఇచ్చారు శంకరులు ఇచ్చినటువంటి ప్రకరణ గ్రంథాలు కోకొలలు మనకు ఇంకా చెప్పలేవు అసలు ఆయన వాంగ్మయాల పుట్ట వ్యాసుడు ఎంత గొప్ప నిధో భారతానికి భారతదేశానికి వ్యాసుడు అనంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అంటే వ్యాసుడు ఇచ్చిందే మనం ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఈ వాంగ్మయాలతో కానీ వాటన్నిటికీ ఒక రూపాన్నిచ్చి సంస్కరించినటువంటి వాంగ్మయాల నిధి శంకర్లు అందుకనే మన సాంప్రదాయమైనటువంటి మన మంత్రంలో పరంపరాగతమైన మంత్రంలో మనం ఒక మంత్రం చెప్పుకుంటాం నారాయణ సమారంభం వ్యాసంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా అంటే నారాయణుడితో ప్రారంభమైనటువంటి సాంప్రదాయం వ్యాస శంకర మధ్యమాం అంటే మధ్యలోకి వచ్చేటప్పటికీ అంత కలగాపులగంగా ఉంటే దాన్ని వ్యాస మహర్షి చక్కగా ఒక ఆర్డర్ గా తీసుకొచ్చారు వేదాలని విభజించి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదమని విభజించి ఆ వేదాలని మళ్లీ మూడుగా విభజించి నాలుగు వేదాలని దాంట్లో బ్రాహ్మణములు మంత్రములు ఉపాసనలు ఆరణ్యకములని చక్కగా విభజించారు ఆయన బ్రాహ్మణములు మంత్రములు రెండు ఒకటే విభాగం ఉపాసనలు ఆరణ్యకములంటే ఉపాసనలు ఆ తర్వాత ఉపనిషత్తులను విభజించారు ఈ రకంగా వైదిక సంస్కృతిని అంతా కూడా ఆయన చక్కగా స్ట్రీమ్లైన్ చేసి విభజించి పెట్టారు అందుకనే ఆయనకు పేరు వ్యాసుడు అని పేరు వచ్చింది ఆయన తదనంతరం మల్లి మన సంస్కృతి పతనమవుతున్నటువంటి కాలంలో ఆదిశంకరులు ఆవిర్భవించి మళ్లీ వైదిక సంస్కృతిని అలా నిలబెట్టడానికి గొప్ప కార్యం తలపెట్టినటువంటి మహనీయుడు ఆయన ఆయన వేరే ఏం చేయలేదు వైదిక సంస్కృతిని మళ్లీ తీసుకొచ్చి పునరుత్నం చేశారాయన కాబట్టి వ్యాసుడు ఎంత గొప్పవాడో మన సంస్కృతికి ఆదిశంకరులు కూడా మన కలియుగానికి అంతకంటే గొప్పవారు అసలు శంకరులే లేకపోయి ఉంటే ఈ పాటికి సమాజంలో అందరూ కింకరులే అయి ఉండేవాళ్లు అసలు ఈ విద్య ఉండేది కాదు మనకు అంది ఉండేది కాదు మనం ఈ రోజు ఇవన్నీ మొత్తం మొత్తం పోయి సమాజం అంతా ఇంకా మనం బట్టగడుతున్నాము ఇదిగో ఈ వాంగ్మయాలు ఈ వైదిక సంస్కృతి ఇంకా మనం దాంట్లో బ్రతుకున్నాము అంటే దీనికి దిక్ష పెట్టినటువంటి మహనీయుడు ఆదిశంకరుడు అందుకనే సంప్రదాయమైనటువంటి శ్లోకాల ఈ ఈ పరంపరాగతమైనటువంటి శ్లోకంలో నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం నా గురువు పరంపరాగతమైనటువంటి విద్యను నా గురువు శుశ్రూష చేసి వాళ్ల గురువు నుండి పొందారు ఇప్పుడు ఆయన వల్ల నేను పొందుతున్నాను కాబట్టి నా గురువు వరకు ఈ పరంపరనంతా కూడా నమస్కరిస్తున్నాను వందే గురు పరంపరా కాబట్టి అటువంటి శంకర్లు ఉపనిషత్తులన్నిటికీ భాష్యం రాశారాయన రచించారు కానీ ఈ కేనోపనిషత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి ఏంటంటే దీనికి రెండు భాష్యాలు రాశారాయన ఒకటి కాదు ఒకటి పద రెండు వాక్య అని రెండు భాష్యాలు రచించారు శంకర్లు మన మనకు ప్రతి అంశాన్ని విభజించి మన యదార్థాన్ని మనకు తెలియజేశారని చాలా అద్భుతంగా అమోఘంగా తెలియజేశారు అందుకనే ఆయన పదభాష్యాన్ని వాక్య భాష్యాన్ని రెండింటినీ కూడా మనకు అందించారు ఈ అంతే కాదు ఈ కేనోపనిషత్తు యొక్క గొప్పతనం ఏంటంటే ప్రత్యేకత నేను అని ఆ రెండక్షరాల యొక్క సారాంశాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది నేను అని ఏదైతే ఉచ్చరిస్తున్నానో ఆ నేను అని ఉచ్చరించే ఆ జీవ స్వరూపాన్ని నిరూపణం చేస్తుంది ఈ ఉపనిషత్తు కాబట్టి ఈ కేనోపనిషత్తులో మనం శాంతి మంత్రం చూశాం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమోబలమింద్రియాణి సర్వాణి ఇవన్నీ చూశాం మనం ఇప్పుడు మనకు కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది ఈ మంత్రం శిష్యుడు ప్రశ్నిస్తాడు గురువుని గురువు దగ్గర సాధన సంపత్తుతో అధికారము సాధించినటువంటి వాడు ఎలిజిబిలిటీ పొందినటువంటి వాడు శమ దమ ఉపరతి ప్రితిక్ష శ్రద్ద సమాధానమనేటువంటి షడ్గుణ సంపన్నుడైనటువంటి వాడు ఆ షడ్సంపత్తి కలిగున్నటువంటి సాధకుడు విచారణతో మననం చేసి వాడు వివేకంతో గురువు దగ్గరికి వెళ్లి గురువుగారు నాకొక అనుమానం కలుగుతుంది ఏమిట అనుమానం